క్రియా పేరు వ్యక్తి యొక్క సంకల్పంతో సంబంధం లేకుండా క్రియంటే మార్పును తీసుకురావటం క్రియంటే అంతకు ముందున్నదాని పరిస్థితిని ఇంకోలా మార్పు చేయటం అది క్రియంటే అంతే కదండి సో వ్యక్తి యొక్క సంకల్పంతో సంబంధం లేకుండగా మార్పు అది విక్రియ వ్యక్తి యొక్క సంకల్పాన్ని పురస్కరించుకుని మార్పు వస్తే అది క్రియా తెలిసిందండి కాబట్టి జుట్టు తెల్లబడడం విక్రియ దానికి గాడ్రేజ్ రంగు వేసుకోవడం విక్రియ అది తేడా ఇది విక్రియ అది క్రియ సో ఇప్పుడు రెండు కూడా మార్పులు వస్తాయి మార్పు వచ్చింది రంగు వేసినప్పుడు మార్పు వస్తుంది మార్పు రావడం సహజం సో ఆత్మయందు ఇప్పుడు చూడండి ఇప్పుడు ఒక వ్యక్తి కర్త రామ రావణం మహానత్వం ఉందనుకోండి రాముడు రావణుని సంహరించను ఇప్పుడు క్రియ ఉంది ఈ క్రియ యొక్క ప్రభావం కర్త మీద పడుతుంది కర్మ మీద పడుతుంది కర్త కూడా ప్రభావితుడు అవుతాడు కర్తకి ఇప్పుడు రాముడు బాణం వేసాడు దెబ్బదో రావణాసురుడికి తగిలిందని మీరు అనుకోవచ్చు కానీ రాముడు బాణం వేసాడు కదా బాణం వేయాలంటే నేను బాణం వేసి వాడిని సంహరిస్తాను అని ఒక సంకల్పం చేసేదంటే అంత సంకల్పం చేయటానికి ముందున్న వ్యక్తి సంకల్పం చేసిన తర్వాత వ్యక్తి సేమేనా కాదు సంకల్పం చేసేదంటే మనస్సుతో ఐడెంటిఫై ఉన్నవాడు సంకల్పం చేసేదంటే మనస్సులో వచ్చిన వికారం వల్ల వీడిదే అయిపోతూ ఉంటుంది మరి మనస్సుతోటి ఐడెంటిఫై ఉంటాడు కదా కాబట్టి కర్తృత్వము మార్పుని తెచ్చేదే భోక్తృత్వము లేక కర్మత్వము అది కూడా మార్పుని తెచ్చేదే ఆత్మయందు ఇటు కర్తృత్వం కానీ అటు కర్మత్వం కానీ ఈ కారకం కానీ ఆ ఉండదు అనగా ఆత్మయందు ఎట్టి మార్పు రాదు అది కోటస్థము అది నిశ్చలంగా నిర్వికారంగా నిష్క్రియంగా అలా ఉండిపోతుంది అవిక్రీయత్వ అలా ఎందుకు చెప్పానంటే నేను కేవలము నా వికారం వస్తుందని మీరు అనుకోద్దు హంతిలో కూడా వికారం వస్తుంది హంతిలో వికారం ఉంది హన్యతేలో వికారం ఆత్మయందు ఈ వికారము లేదు ఆ వికారము కూడా లేదు ఇంకా ఇంకో రకమైన వికారం ఒకటి ఉంది అది తర్వాత చెప్తాడే సో అది వచ్చినప్పుడు నేను మీకు చెప్తాను కాబట్టి ఆత్మ నిర్వికారము ఏ వికారములు ఆత్మ లేదు ఇది ఈ సత్యము మనకు అనుభవంలో వస్తూ ఉంటుంది జీవితంలో ఎలా అనుభవానికి వస్తుందంటే చూడండి జీవితంలో మీరు రెండు రకాల పర్సనాలిటీస్ మన ఆ పక్షులు రెండు పక్షులు అనే దృష్టాంతం అది చాలా గొప్పదండి మనం ఒక రెండు పక్షులు ఒకటే తత్వం రెండు ఒకటి నీడాను ఒకటి వస్తువు కదా నువ్వు మనిషి నిలబడ్డాడు పక్కన నేడు ఉంది అలాగనమాట ఒకటి సత్యం ఇంకొకటి మిథ్య ఇప్పుడు ఆ మిథ్య అభివ్యక్తం అవుతుంది ప్రకటమవుతుంది సత్యం ప్రకటమవుతుంది సత్యం ప్రకటమైనప్పుడు ది దట్ మిథ్యా పర్సన్ డిజాల్వ్ అయిపోతుంది He goes back as it were into the truth. Uh, uh, chayin vidicipe tesi uh, satchatattvalo dirici onta. I mean andrashtatan jittasudundai. Uh, Yadarwad me the kopon chin. Kopon chte chadamara tettalan pin chin. Taraavata mali ventane. Olle, i di jivitan lo evo sto ontai koto ontai. In gosam to addha vishayave mandi. Let me forgive. Forget and forgive. Anan punta. ఇప్పుడు అక్కడ రెండు డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ కనపడతాయి మీకు ఒక ఎక్స్ప్రెషన్ ఏమిటంటే కోపము తిట్టాలనేటువంటి దృష్టి ఇంకో ఎక్స్ప్రెషన్లో వీడు క్షమించేస్తుంది వాళ్ళు అడగకుండానే వీడు క్షమించేస్తుంది అలా ఈ రెండు కూడా మనకు అనుభవంలో ఉన్నాయి ఈ రెండింట్లో రెండింటికి మూలంలో ఒకే తత్వం ఎలా ఉంటుంది రెండు చాలా పరస్పర విరుద్ధములైనటువంటి ఎక్స్ప్రెషన్స్ అయినప్పుడు సో కోపం వచ్చింది వాళ్ళని తిట్టాలి అనే ఎక్స్ప్రెషను ఆ ఈగో నుంచి పుట్టింది ఎప్పుడైతే బై గాడ్స్ గ్రేస్ వాడ ఈగో డిజాల్వ్ అయ్యి హీఈస్ ఏబుల్ టు లుక్ ఎట్ ది సిచ్యువేషన్ ఫ్రమ్ హయ్యర్ డైమెన్షన్ యాజ్ ఇట్ వర్ ఒక హయ్యర్ డైమెన్షన్ లోకి వెళ్ళిపోతాడు అంచేతనే మహాత్ముల యొక్క సన్నిధి శ్రవణము చెప్తారు వాడు హయ్యర్ డైమెన్షన్ లోకి వెళ్తాడు వెళ్లి చూస్తాడు అక్కడి నుంచి చూస్తాడు చూసినప్పుడు అది కోపం తెచ్చుకోవడం అనవసరమని వాడిని క్షమించేయటమే ధర్మం అదే న్యాయమని అదే తెలివైన పని ధర్మం న్యాయం అలాంటి పెట్టండి దాంట్లోనే వివేకం ఉన్నది దాన్ని మనం సీరియస్గా తీసుకోనక్కర్లేదు అనే సాక్షిభావం నుంచి చూస్తాడు కోపం వచ్చి తిట్టడం ఎప్పుడంటే దాంతో మమేకమైనప్పుడు కోళ్లే క్షమించి వదిలేద్దామని అనుకోవడం ఎప్పుడంటే దానిని సాక్షిభావంగా చూసినప్పుడు కాబట్టి సాక్షి మీరే సాక్షి తత్వాన్ని మరిచిపోయి ఈగో తోటి ఐడెంటిఫై అయ్యింది మీరే ఈ పక్షి మీరే ఆ పక్షి మీరే ఈ రెండు పక్షులు మన జీవితంలో ఉంటాయి ఈ రెండు మనకు అనుభవానికి వస్తాయి మనం చేయాల్సిందల్లా సాక్షి భావంలో ఉంటే అది నిర్వికారంగా ఉంటుంది దాంట్లో కోపము తాపము ఇలాంటి వికారాలు ఏముండవు వికారం ఉండదు కనుకనే మీరు చాలా తేలికగా క్షమించి వేయగలుగుతారు అదే మీకు వికారం ఉందనుకోండి మీరు క్షమించలేరు క్షమించడం చాలా కష్టం అవుతుంది ఒక అమ్మగారు వచ్చారు నా దగ్గరికి నేను యూఎస్లో ఉండగా యూఎస్లో ఈ కౌన్సిలింగ్ జాబ్స్ అవి ఎక్కువ ఉంటాయి అక్కడ సోషల్ సొసైటీలో ఫ్రీడమ్ ఉండదు వాళ్ళు హ్యాపీ పీపుల్ కాదు దే ఆర్ అండర్ టెన్షన్ ఆల్ ది టైం అదే మన వాళ్ళు ఇండియాలో మనం ఉన్నా ఉంటే మనకు అన్ని టెన్షన్స్ ఉండవు ఏదో రామకృష్ణ అనుకుంటా ఏదో కలక్షేపణి చేసేస్తాం ఏదో కష్టం సుఖాన్ని మనం టేకింగ్ అవర్ ఆధ్యాత్మిక విద్య కూడా నేర్చేసుకుంటాం అంతా నిలిచిపోతూ ఉంటుంది కానీ వాళ్ళు కాదు వాళ్ళకి అన్ని దీ డిఫరెన్స్ పెట్టింది డిస్టెన్స్ పెట్టింది ఇన్నర్ అండ్ అవుతర్ ఈజ్ టూ మచ్ వాళ్ళు దాన్ని ఇంటిగ్రేట్ చేసుకోలేరు సో వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు ఆ అమ్మగారు షీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ టెన్స్ ఎంత టెన్షన్ అంటే షెకింగ్ విత్ టెన్షన్ ఆ కి మూలం ఏమిటంటే ఆమెకు కుమార్తె ఉన్నది ఆ కుమార్తెకి భర్త పిల్లలు ఉన్నారు ఆ భర్తకి అమ్మాయికి వాళ్ళిద్దరికీ పగటం లేదు ఫైటింగ్ విత్ ఇచ్చారు అండ్ ఈమె షీ వాంటెడ్ టు హెల్ప్ హర్ డాటర్ న్యాచురల్ కదండి అమ్మాయికి కూతురికి సహాయం చేసి ఆయన ముంబై నుంచి వచ్చింది ఆవిడ కూతురికి సహాయం చేయడానికి వచ్చింది వచ్చేసి హెడ్లాంగ్ వాళ్ళ దెబ్బలాట్లో ప్రవేశించేసి షీ స్టార్టెడ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ రోల్ ప్లేయింగ్ మొదలు పెట్టేసింది ఆవిడ ఆ దెబ్బలాట్లో కూతురు పక్షాన్ని చేరేసి అల్లుడితోటి చెడ మడా కుట్టేసుకోటాలు ఏది అది లాయర్ కన్సల్టేషన్ ఇది అది ఆవిడ నా దగ్గరికి వచ్చారు నేను ఆ అనేబుల్ టు బేర్ దిస్ టెన్షన్ అని పాపం చాలా టెన్షన్ ఓకే ఏమిటని అనబోయే లోపల ఆ అల్లుడు గురించి ఈ సోకాళ్ళు జింట్లు మనం ఈదే ఈదే ప్రూఫ్ ఆఫ్ నాకు ఆయనతో పరిచయం లేదు బట్ ఈవిడు చెప్పిన దాంట్లో ఈవెన్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ తీసుకున్నా కూడా వాడు దృష్టిడే అంత తల్లేదు సో ఆవిడ ఆ ద్వేషభావం బాగా పెరిగిపోయి కూతురు ఎందుకు తీవ్రమైన రాగము అల్లుడు ఎందుకు ద్వేషము కూతురు కంటే ఎక్కువ సమస్య ఎక్కువ ఈవిడ సఫర్ అవుతుంది అప్పుడు నేను సలహా ఇచ్చా నేను చెప్పాను ఇప్పుడు ఆవిడ ఈవిడ ఆశ్రమంలో ఉన్నారు మీ కూతురు ఎక్కడుందని అడిగాను అంటే భర్తతో పాటు ఉంది ఏ అంటే భర్తను భార్య ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు వీళ్ళను ఒకే ఇంట్లో ఉంటున్నారా అవుంటున్నారు ఇప్పుడు ఈవేళ ఆ వేళ సాయంకాలం డిస్కషన్ ఇవాళ పొద్దున్న నుంచి ఇప్పటివరకు ఎక్కడున్నారు ఒకే ఇంట్లో ఉన్నారు నిన్న రాత్రి ఎక్కడున్నారు అదే ఇంట్లో ఉన్నారు ఈవేళ పొద్దున్న పిల్లలు స్కూల్కి వెళ్ళారా వెళ్ళాడు భర్త ఆఫీస్కి వెళ్ళాడా వెళ్ళాడు మీ అమ్మాయి ఏం చేసింది ఇంట్లో వంట అది మీరు దయచేసి మీరు బాంబే వెళ్ళిపో వాళ్ళ జీవితాన్ని వాళ్ళని లీడ్ చేయని వాడిని మీరు ఇన్వాల్వ్ కాకుండా లెటర్ సీ వాట్ హ్యాపీ అని నేను సలహా అయితే ఎవరిలో ఇంకోహులు కూడా ఇంకోహళ్ళతో చెప్పింది ఆవిడ ఇలా చెప్పాడండి నన్ను ఏం ఆయన సొమ్మేం పోయా ఆయనకు ఆయన కూతురైతే ఆయనకు తెలిసింది అని పాపం ఫీల్ అయ్యారు ఫీల్ అయ్యే ఇంకోహులతో చెప్తే ఆ ఇంకోహులు కూడా ఏమన్నారంటే ఈ విడా దట్ ప్యాషన్ విత్ ఉచ్ ఇస్ పర్సూయింగ్ దట్ ఫైట్ ఇంకోహు కూడా ఆమె చెప్పారంటే అలా కాదు స్వామీజీ చేసినట్టు చూడండి చేసి ఆయన చెప్పినట్టు చేసి చూడండి పోనీ మీరు బాంబే వెళ్ళిపోద్దు ఆయన ఏదో ఒక క్యాంప్ వచ్చి నేను కండక్ట్ చేస్తున్నారు నాలుగు రోజులు ఐదు రోజులు ఏడు రోజుల క్యాంప్లో అప్పుడే నాలుగు రోజులు అయిపోయింది ఇంకో మూడు రోజులు ఉంది పోనీ బాంబే వెళ్లొద్దు ఈ క్యాంప్ లో జాయిన్ అయిపోండి మీరు సెవెన్ డేస్ అయిన తర్వాత చూద్దాం అటు కేసులు వెళ్ళకండి ఫోన్ చేయకండి మీ అమ్మాయికి ఫోన్ మీద దొరక్కండి లెటర్ సీ వాట్ హ్యాపెన్స్ మర్దర్స్ ఏమో అయిపోయి ఇంతట్లోకేనా దేవుడనివాడు ఒకడు ఉన్నాడు లెటర్ సి అని ఎవడో నా సలహానే సపోర్ట్ చేశారు అంటే సరే ఇది చూద్దామని ఆవిడేమో ఈ క్లాసెస్ అటెండ్ అవ్వడం ప్రారంభించింది ఫోర్ డేస్ ఫైవ్ డేస్ క్యాంప్ అయిపోయింది ఈ లోపల వాళ్ళ అమ్మాయికి కబురు పెట్టింది నేను బానే ఉన్నానమ్మా నువ్వు నా గురించి బెంగ పెట్టుకోవద్దా సో చూసారు ఒకప్పుడు ఏమవుతుందంటే ఒక సిచ్యువేషన్ మనం పూర్తిగా దాంతో మమేకమైపోయినప్పుడు మనకు అది పెద్ద భూతంలాగా కనపడుతుంది అలా కాకుండా ఇఫ్ యూ కెన్ స్టెప్ బ్యాక్ ఒక్క స్టెప్ వెనక్కి వేసి సాక్షిగా నిర్వికారంగా చూసి ప్రయత్నం చేస్తే చూడలేకపోవచ్చు ఆ ప్యాషన్ అలా ఉంటుంది చూడటం కష్టం బట్ స్టిల్ ఒకసారి నామజపం అటువంటిప్పుడే ఈశ్వర ప్రార్థన సహకారం చేస్తుంది ఆ మనస్సుకి బలం ఇస్తుంది సత్పురుషుల సన్నిధి క్లాసులో కూర్చోవడం నామజపం చేయడం దేవాలయంలో కూర్చోవడం ఇలాంటివి ఏవో చేసి లేకపోతే ప్రకృతి యొక్క శోభను కలిగించడం ఏదో కొంచెం మనస్సుకు డైవర్షన్ ఇచ్చి యూ బికమ్ ఏ కైండ్ ఆఫ్ వీక్నెస్ టు ది హోల్ సిచ్యువేషన్ దాంతో అంత ప్యాషనేట్ గా ఇన్వాల్వ్ అయిపోకుండా స్టెప్ బిహైండ్ అండ్ సీ వాట్ హ్యాపన్స్ అప్పుడు మీకు ఆ సిచ్యువేషన్ ఒక కొత్త దృష్టికోణంలో కనపడుతుంది అంతకుముందు మహా పెద్ద భూతల్లా కనపడినటువంటి ఆ సమస్య ఇప్పుడు ఒక ఆబ్జెక్టివ్ గా కనపడడం ప్రారంభిస్తుంది సమస్య ఉంటుంది సమస్య వెంటనే మాయమైపోతుందని నేను అన్నా సమస్య విల్ బి దేర్ అండ్ ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ కానీ అంత మహాభూతంలా కనపడడం మానేసి కొంత ఫ్రీడమ్ అని కొంత ఎల్బో రూమ్ ఇస్తుంది యూ కెన్ మ్యాని కెన్ మూవ్ అరౌండ్ ఐ లిట్ ఫ్రీలీ అంత ఎక్సైట్ అయిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది సో ఈ విధంగా నేను మనం చేసి ఇదంతా ఈ దృష్టాంతాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే దేర్ ఆర్ టూ a persons in you one is the ego the personal and the other is the impersonal reality one is the personal ego false ego the other is the impersonal reality aham hanti aham hanyate anedi a false ego yokka stand point lo untundi the impersonal reality stand point lo aham hanti na hanyate adi dantlo unna rahasya dannu arakanga దాన్ని అర్థం చేసుకుని ప్రయత్నం చేయాలి కాబట్టి మీరు ఆ సాక్షిరూపంగా ఉండగలిగితే ఆ అవిక్రియత్వము అంటే నా యథార్థ స్వరూపంలో వికారం ఏమీ లేదు అనే సత్యం మీకు గోచరిస్తుంది ఆ సత్యం గోచరించకపోతే మనస్సుకు విశ్రాంతి అనేది ఎందుకంటే మనస్సు ఇట్ గెట్స్ వెరీ ప్యాషనేట్లీ ఇన్వాల్వ్డ్ పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ చాలా ప్యాషనేట్గా చాలా లోతుగా బలంగా ఇన్వాల్వ్ అయిపోతుంది అయిపోయి మనసు తీవ్రమైన సంచలనం ఒక తుఫాను ఒక టెంపస్ట్ ఇన్ ది మైండ్ అనే లెవెల్కి వెళ్ళిపోతుంది ఆ మైండ్ తోటి మీరు మమేకం అయిపోయినప్పుడు మీరు నిలబడలేరు కూర్చోలేరు నిద్రపోలేరు పడుకోలేరు తిండి తినలేరు ఏ పని చేయలేరు అలాంటి దుస్థితి నేను ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ వర్ణించాను అటువంటి దుస్థితి మనకు ఎందుకు కలిగిందంటే ఆ హయ్యర్ డైమెన్షన్ ఆఫ్ ది పర్సనాలిటీ ది ఇంపర్సనల్ డైమెన్షన్ ఆఫ్ ది పర్సనాలిటీ There is an impersonal dimension for its personality. Since no one has been made a meaning, then courage. Did you imagine that is at that point, right? If we have Princessаков finished, we caused this calmness grasp, and therefore we convicted each other. One would have been ár勇 for each other. That was an item and an unknown person. ίαςhthats dampak to add as the body is subject. ఎనం వేత్తి హైనం మతౌ తౌ నీతో హితేమ్రియతే వా కదాచిత్ నాయ భవిత భూయ నిత్య శాశ్వతో ఇది కూడా కఠోపనిషత్తు మంత్రమే దీనికి అవతారిక శంకరుల అవతారిక మీరు ఇంటి దగ్గర మీరు ఒకటి పరిశీలించి చూడండి పంతొమ్మిదో శ్లోకాన్ని ఇరవయో శ్లోకాన్ని ఒకదాని తర్వాత ఒకటి చదివి చూడండి తర్వాత పంతొమ్మిదో శ్లోకం చదివి అవతారికి చదివి ఇరవయో శ్లోకం చదవండి మీరు పంతొమ్మిది ఇరవై వలస వరుసగా ఘంటసాల చదివినట్టుగా చదివితే మీకు కనెక్షన్ ఏమీ కనపడదా వీడు చంపలేదు వాడు చంపబడుట లేదు ఆత్మాజము పుట్టుక దీనికి మరణము లేదు అంటే ఏమిటి అక్కడ ఆ వాక్యానికి ఈ వాక్యానికి ఏమిటి సంబంధం కనెక్షన్ మీకు దొరకదు అవతారికి చదివితే ఆ కనెక్షన్ కనెక్షన్ లేకపోతే శాస్త్రం అనిపించుకోదు అది ఈ ఏదో పిచ్చివాడు ప్రేలాపల్లాగా తయారవుతుంది ఓ శ్లోకానికి ఇంకో శ్లోకానికి సంబంధం లేకపోతే దాని శాస్త్రం అంటారు ఏకవాక్యత ఉండాలి శాస్త్రంలో శాస్త్రంలో ఉపక్రమం ఉపసంహారం మధ్యలో ప్రతిపాదన అన్ని సిస్టమేటిక్ గా ఉంటే శాస్త్రం అంటారు గానే ఏదో కొంతమంది ఉపన్యాసం చెప్తూ ఉంటారు ఉపసంక్రమం ఉండదు ఉపసంహారం ఉండదు ఎక్కడ మొదలుంటారో ఎక్కడ ఎండి అవుతుందో తెలియదు అది శాస్త్రం అనిపించుకోదు అవతారిక చక్కటి కనెక్షన్ ఇస్తుంది నాయం హంతి నహన్యతేకిను నజాయతే మ్రియతే వా కదాచిత్కి సంబంధం ఏమిటంటే నాయం హంతి నహన్యతే అని ఎలా చెప్పేమో అంటే ఆత్మ అవిక్రియము గనుక నాయంినహన్య అంటే వెంటనే ఒక ప్రశ్న ఆత్మ అవిక ఎలా అయింది దానికి నజాయతే మ్రియతే వా సమాధానం భాష్యకారులు అవతారికి అందాము కథమవిక్రియ ఆత్మా సో పైన రెండు మంత్రాలను శ్రీకృష్ణుడు తీసుకొచ్చాడు రెండు రుక్కులను పట్టుకొచ్చాడు అని చెప్పారుగా దాంట్లో ఇది రెండో మంత్రం ఇది ఇది మొదటి మంత్రంలో వచ్చే ఆకాంక్ష ఆకాంక్ష అంటే ఎక్స్పెక్టెన్సీ ఇట్ డౌట్ అండ్ ఇట్ నీడ్స్ టు బి క్లారిఫైడ్ ఆత్మ అవిక్రియం కాబట్టి అది హంతా కాదు హన్యమానము కాదన్నారే ఓకే అవిక్రియమైతే వై అండర్స్టాండ్ బట్ హీ ఈజ్ ఇట్ దట్ ఆత్మ ఈజ్ అవిక్రియం అవిక్రియం అంటే అర్థం ఏంటి అంటే ఎట్టి వికారములు లేనిది కూటస్థము సో దాని ఎందు ఏ రకములైనటువంటి వికారములు మార్పులు చేర్పులు ఉండవు ఆత్మ ఎలా ఉందో అలాగే ఉంటుంది దట్ ఈస్ ది అవిక్రియ సో ఈ అవిక్రియము ఏ విధంగా హావు అనే విషయాన్ని చెప్పడానికి ద్వితీయో మంత్ర సో చూడండి దీన్నే ఈ నాయముహించిన హంగితే దాన్నే గౌడపాదాచార్యులు ఒక అద్భుతమైన ప్రతిపాదన కింద ఆయన ప్రవేశపెట్టాడు అంటే చూడండి ఈ అంశాలు ఎలా ఉంటాయంటే చాలా గంభీరమైన అంశాలు మన నిత్య జీవితానికి చాలా దూరంగా ఉంటాయి కానీ మన నిత్య జీవితానికి మన స్వరూపానికి సంబంధించినవి నిత్య జీవితంలో ఇంత లోతైన సమాచారం ఉందని కూడా మనకి ఎప్పుడు ఊహ కూడా అందనే విషయా అంచేతనే దాన్ని మహాత్ములు అనేక దృక్కోణముల నుండి దాన్ని ప్రతిపాదిస్తాయి దాంట్లోనే భాష చాలా ముఖ్యమైపోతుంది భా బికమ్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ మీకు భాష కనుక మీకు స్ట్రెంగ్త్ లేకపోయినట్లయితే తత్వ ప్రతిపాదన చాలా పేలవంగా తయారవుతుంది సో గౌడపాదాచార్యుల యొక్క భాష చాలా నాకు పర్టికులర్లీ నేను ఇంప్రెస్డ్ అయ్యి దట్ ఆయన ఏమంటాడంటే యావద్ధేతు ఫలావేశేతు ఫలోదయ క్షీణే హేతు ఫలావేశే సంసారో న ప్రవర్తతే ఈ అయం హంతి అయం హన్యత వీడు కొట్టాడు వీడు కొట్టబడ్డాడు ఇది సంసారం అంటే ఇలాగే ఉంటుంది వాడు నాకు ఏదో చేశాడు వీడు నాకు ఇది చేశాడు ఈ రాగద్వేషాలు అంటే అలాగే ఉంటాయండి సో పాజిటివ్ కమిట్మెంటు పాజిటివ్ అటాచ్మెంటు నెగిటివ్ అటాచ్మెంటు ఎనీవే సో గౌడపాదాచార్యుడు ఏమంటాడు కర్త కర్మ ఆ భాష మాట్లాడలేదు ఆయన ఇంకో భాష మాట్లాడలేదు ఆయన భాష ఏంటంటే హేతు ఫలము అని రెండున్నాయి హేతు అంటే కర్మ ఫలం అంటే కర్మఫలం ందు కర్మఫలమునందు ఆవేశం ఎంతవరకు ఉంటుందో అంతవరకు సంసారము నడుస్తూ ఉంటుంది కర్మయందు కర్మఫలమునందు ఆవేశం ఆవేశం అంటే ఇది భూతావేశం లాంటిది ఆవేశ పదాన్ని మీరు జాగ్రత్తగా ప్రొసెసింగ్ అని అంటారు ఇంగ్లీష్ లో ఇప్పుడు దెయ్యం పట్టింది అంటారు దెయ్యం పట్టడం అంటే ఇట్ ఈస్ ఎట్ ఈజ్ ఎ హైపోటికల్ ఎగ్జాంపుల్ ఏమి దివే దెయ్యం పడ్డం లేదేం లేదు ఉడికే హైపోథిటికల్ ఎగ్జాంపుల్ ఆయన గిరింగ్ నిజంగా ఏదో దయ్యం పట్టిందని అలాగే ఉండదు ఉడికే పాపం వాళ్ళ మనసులో ఉండేటువంటి ఒక వికారమే అంతే సో ఇది ఒక ఆవేశం వస్తుంది దేయం పట్టేసినట్టు ఆవేశం వస్తుంది ఆవేశం వస్తే ఆ వ్యక్తి ఆ దెయ్యం మాటలే మాట్లాడతాడు కానీ తన మాటలే మాట్లాడ హీ లూజెస్ హిమ్సెల్ఫ్ ఇన్ దట్ పొజెషన్ సో అదేవిధంగా మనం జీవితంలో హేతు ఫలావేశంతో బతుకుతూ ఉంటాం హేతు ఆవేశం ఏమిటి ఇది నేను చేశాను ఇది నేను చేశాను ఇది నేను చేశాను ఫలావేశం ఏమిటి ఇది నాకు కావాలి ఇది నాకు కావాలి ఇది నాకు కావాలి హేతు ఫలముల ఆవేశం ఉన్నంత వరకు హేతు ఫలములు అలా పుడుతూనే ఉంటాయి సో హేతు ఆవేశం నుంచి ఫలావేశం వస్తుంది ఫలావేశం నుంచి మళ్ళీ హేతు ఆవేశం వస్తుంది సో ఈ ఫలం నాకు కావాలి మీరు ఎప్పుడైతే అన్నారో దానికి సంబంధించిన కర్మ ఒకటి చేస్తే ఆ ఫలం వస్తుంది కర్మ కర్మకు ఫలం అది ఆ కర్మకి కర్త ఉండాలి ఆ కర్త నేను సో హేతు ఆవేశం వచ్చేస్తుంది నేను ఇంత కష్టపడి పనిచేశాను కాబట్టి నాకు ఫలం కావాలి ఫలావేశం వస్తుంది కాబట్టి హేతు ఫలములు ఏందరూ ఆవేశము వల్ల ఆవేశము నుండి హేతు ఫలములు పుడుతూ ఉంటాయి కానీ ఎప్పుడైతే హేతుఫలావేశం సన్నగిల్లినదో అంటే ఏమిటి నేను కర్తనేమిటి నా ఎందుకు కర్తృత్వం కల్పితం ఇది యథార్థం కాదు కర్త ఈశ్వరుడు తప్ప ఇంకెవరూ లేరు దీని ఏ హయ్యర్ పవర్ లైఫ్ ప్రాణ ఆ ప్రాణమే కర్త బయట వాయు సంచారమైనా ఆ ప్రాణశక్తే లోపల ఉచ్స నిశ్వాసముల రూపంగా ఉన్నా ఆ ప్రాణశక్తే కాబట్టి ఈ యూనివర్సల్ పవర్ ఏదైతే ఉందో దానికి దాని లేల తప్పించి నా కర్తృత్వం లేదు అనే ఆ కర్తృత్వావేశం ఎప్పుడైతే తగ్గిందో సన్నగిల్లిందో నాకు ఈ ఫలము లభించాలి అనేటువంటి ఆ భోగావేశం సన్నగిల్లుతుంది భోగావేశం కూడా పరమేశ్వరుడు మనకి ఏమిస్తే అది లభిస్తుంది దీనికోసం మన ఊరికే అరువులు చాచటం ఎందుకు మనకి ప్రాప్తమైంది మనకు లభిస్తూ ఉంటుంది లభించిన దాంతో సంతోషపడ్డమే ఎదురుచ్ఛాలాభ సంతోష శ్రీకృష్ణుడు అంటాడు గీతలోనే కాబట్టి మనకి లభించిన దాంతో మనం సంతోషిస్తాం దీనికోసం ఇంత లభిస్తే బాగుండుము అంటే అది ఫలావేశం లభించిన దాన్ని అంచనా వేసి తక్కువ ఎక్కువ అని అంచనా వేస్తే ఫలావేశం సో ఈ విధంగా ఫలావేశం లేకుండా లభించిన దాంతో సంతృప్తి పడ్డాడు అంటే సో అటు కర్మ అంతా నడిపించేదంతా ఈశ్వరుని అని హేతు ఆవేశం తగ్గుతుంది ఫలావేశం తగ్గుతుంది క్షీణే హేతు ఫలావేశే సంసారో ప్రవర్తతే హేతు ఫలావేశంలో క్షీణించిన సన్నగిందిన మహాత్మునికి హయం హంతి అయం హన్యతే ఈ భాష ఈ రైజ శబోగా అంచేతనే గీత చాలా ప్రాక్టికల్గా ఈ హేతు ఫల ఆవేశాలని తగ్గించటానికి చాలా అద్భుతమైనటువంటి ప్రతిపాదన చేస్తూ ఉంటుంది సో ఆ శ్లోకం ఒకటి చాలా గొప్ప శ్లోకం ఎంత సింపుల్ లాంగ్వేజ్లో చెప్తారో చూడండి మాండుక్య కార్కులు అలాగే ఉంటాయి సో యావద్ధేతు ఫలావేశవద్ధేతు ఫలోదయ క్షీణే హేతు ఫలావేశే సంసారో న వాట్ ఏ స్టేట్మెంట్ ఇట్ మొత్తం ఈ సైంటిఫిక్ అడ్వాన్సెస్ టెక్నాలజీ అడ్వాన్సెస్ పొలిటికల్ అడ్వాన్సెస్ వీటన్ని చుట్టబెట్టేసి సంసారెతు ఫలావేశం లేని వాడికి ఇదంతా కూడా మ్యాయము హద్దె నాణ్యత కేటగిరీలో పడిపోతుంది అంతా ఒక పెద్ద సినిమా లాగా తయారవుతుంది దెర్ ఈజ్ నో రియాలిటీ టు ఇట్ అది సంగతి సో అంటే ఆత్మయుద్ధు ఈ హేతు ఆవేశము ఫలావేశము ఇవి ఆత్మయుద్ధ వికారములు లేని వికారాలను తెచ్చి లేని వికారం లేని దాన్ని తెచ్చిపెట్టడం వేరే అజ్ఞానం అక్కడ లేని పావుని అజ్ఞానం చేత వీడు దర్శిస్తాడు అలాగే అజ్ఞానం చేత ఆత్మస్వరూపం తెలియని కారణంగా ఆత్మయందు లేని హేతుని ఫలాన్ని వీడు చూస్తూ ఉంటాడు హేతు అంటే అది ఒక వికారం ఫలము మరో వికారం ఈ రెండు వికారాల్ని తన ఎందు ఆరోపించి కూర్చుంటాడు దాంతో వీడు ఆ పొంది సంసారంలో పడిపోంటాడు అలా కాకుండా హేతు ఫలావేశానికి అతీతంగా ఆత్మ అవిక అని తెలుసుకున్నాడంటే అలా సాక్షిగా ఉంటాడు సంసారం వాడి ముందు అలా ప్రవహిస్తూ ఉంటుంది వాడిని టచ్ చేయలేదు వాడిని ఏమీ చేయలేదు సంసారం సో ఇది ప్రతిపాదన కనుక ఆత్మ ఎట్లు అవిక్రీయము అంటే చూడండి ఆత్మయందు వికారములను వీడు ఏ బేసిస్ మీద భావన చేస్తాడో ఆ బేసిస్లో ఉండే దోషాన్ని చూపించి దాంట్లో ఉండే తప్పుని ఎత్తి చూపించి తద్వారా వాడి తప్పును వాడు గుర్తిస్తే ఆత్మ అవిక అనే సంగతి స్వరూపమేది ఆత్మావిక్రీయమని మీకు నేనేం ప్రూవ్ చేయనక్కర్లేదు మీరు ఆత్మయందు ఏ వికారాలను భావన చేస్తున్నారో అది తప్పు అనేది మీకు సెటిల్ అయిపోతే ఆత్మ అవిక సంగతి తెలిసిపోతూనే ఉంటుంది స్వయం ప్రకాశం అది కాబట్టి మనం ఏ ఏ లక్షణాలను బట్టి ఆత్మయందు వికారాలను ఆరోపించకూర్చుంటామో వాటిని అన్నిటినీ నిరాకరించే ప్రయత్నం చేస్తున్నాను భావ వికారములు అని ఆరున్నాయి వీటిని యాస్కాచార్యుడు నిరూపించాడు శంకరునికి యాస్కుంటే చాలా ప్రేమ యాస్కల్ జాటుడు వేదాలకి లెగంటూను రాశాడే హీఈస్ ది లెక్సికన్ లెక్సికన్ రాసినవాడు చూడండి వాళ్ళు ఎంత చాలా ప్రాచీనుడు ఎంతటి ప్రాచీనుడు అంటే మహాభారతానికి ముందువాడు పతంజలికి ముందువాడు వ్యాసుడికి ముందువాడు వీళ్ళందరూ కోట్ చేశారు యాస్కుడిని సో ఆయన బీసీ సెవెన్ థౌజండ్ ఏదో చెప్పారు వీళ్ళు ఎక్కడ మహాభారతం బీసీ ఫైవ్ అయితే బీసీ సెవెన్ వాడు యాస్కుడు అని కొంతమంది యొక్క క్యాల్కులేషన్ చాలా ప్రాచీనుడు పాణినికి ప్రాచీనుడు సో ఆయన భావ వికారములు ఆరు అని చెప్పాడు భావ అంటే పదార్థము అని అర్థం భావము అంటారు పదార్థం అంటే థింగ్ ఏ మెటీరియల్ ఆబ్జెక్ట్ దాన్ని భావము ఆ భావానికి ఆరు వికారములు ఉంటాయి ఏమిటి ఆరు వికారాలు జాయతే ఈ లిస్ట్ మీరు వినుంటారు వినకపోతే ఇప్పుడు వింటున్నారు నేను ఎప్పుడు సందర్భం కూడా చెప్తూనే ఉంటాను జాయతే అంటే పుట్టుచున్నది పుట్టడం అయిన తర్వాత ఇట్ నవ్వు పుట్టడం అంటే అర్థం ఏమిటి ఇట్ గెయిన్స్ ఎన్ ఎగ్జిస్టెన్స్ లిమిటెడ్ ఇన్ టైం అండ్ స్పేస్ దేశకాల పరిచ్ఛిన్నమైన ఉనికిని కలిగి ఉంటుంది అంటే ఈ దేశంలో ఉంటుంది ఇంకో దేశంలో ఉండదు ఈ కాలంలో ఉంటుంది ఇంకో కాలంలో ఉండదు ఇలా ఉంటుంది మరోలా ఉండదు అనే ఆ రకమైన ఉనికి అలాంటి పరిచ్ఛిన్నమైన ఉనికి దాన్ని అస్థి తర్వాత వర్ధతే పెరుగుతున్నది పరిణమతే మెచ్యూరిటీని పొందుతున్నది అంటే పెరగడం ఆగింది మెచ్యూర్ అవుతోంది అపక్షీయతే క్షీణించుతున్నది నశ్యతి నశించుతున్నది అనే ఆరు వికారాలు ఈ ఆరు వికారములు ఆత్మయందు ఆత్మ ఎట్టి వికారములు లేనిది కానీ మానవుడు దేహమునందు ప్రకటన ఆరు వికారములను ఆత్మయందు ఆత్మయందు ఆరోపించుకుని తనే ఈ వికారాలన్నీ పొందుతున్నాననుకుని సో ఆ వికృత రూపాన్ని తన స్వం తన మీద ఆరోపించుకుని వీడు సంసారి అవుతూ ఉంటాడు కాబట్టి ఆత్మ అవిక్రియము అని తెలుసుకోవడం ఎలాగూ ఉంటే ఈ ఆరు భావ వికారములు భావమైన దేహమునకు సంబంధించినవే కానీ భావమునకు అతీతమైనటువంటి ఆత్మ చైతన్యానికి సంబంధించినవి కావు అని తెలుసుకోవాలి అది ఆ మంత్రం నేను చెప్పాను కఠోపనిషత్తులో చెప్పాను నా జాయ అయితే వచ్చాయండి జాయతే అస్తి వర్ధతే విపరిణమతే అపక్షీయతే నశ్యతే అపక్షీయతే కూడా బహుశా నేను అనలేదేమో పొరలేండి ఇప్పుడు అన్నాను అన్నాను అన్నాను మీరు వినుండకపోతాను పర్లేదు మీరు వినుండకపోవచ్చు పర్వాలేదు మొత్తానికి ఆరు ఏదో లెక్క ఈ ఆరు స్టేజెస్ కింద రక్కేశాడు ఆ యాస్కా ఆ శ్రీకృష్ణుడు సందర్భంలో మూడు స్టేజుల కింద రక్షేసాడు దేహిని వర్షింది యథా దేహే కౌమారం యవ్వనం జరా అని మూడే స్టేజెస్ కింద లెక్కేశాడు తథా దేహాందర ప్రాప్తి అన్నాడు కనుక కొన్ని నాశనం లెక్కేసుకుంటే నాలుగు లెక్కేశాడు షేక్స్పీయర్ ఐదో ఐదో నాలుగో ఐదో ఆరో షేక్స్పియర్ లెక్కేసాడు వీళ్ళందరూ కూడా విషన్ కదా సో చైల్డ్ హుడ్ యంగ్హుడ్ అంటే ఏవో నాలుగు హుడ్ లో ఐదు హుడ్ లో షేక్స్పియర్ చెప్పాడు సో ఇవన్నీ అసలు ఇవన్నీ వికారాలు భావ వికారాలు యాస్కాచార్యుడు ఆరు చెప్పాడు ఈ ఆరు ఆత్మకి లేవు నాయతే ఎప్పుడు పుట్టలేదు న్రియతే ఎప్పుడు మరణించలేదు సో అందు గురించే ఆత్మా జహ అని అజఃకల్పిత సంవృత్య పరమార్థ పరమార్థ పరమార్థైన నాట్య జహ అంటాడు గౌడపదాచారి ఇది పుట్టలేదు అంటే పుట్టకపోవడం దానికి ఏదో ఒక లక్షణం కాదు పుట్టింది పుట్టింది పుట్టింది అని మీరు అనుకుంటున్నారు కాబట్టి పుట్టలేదు అని చెప్పాల్సి వస్తోంది అని అంటాడు అజ కల్పిత సంవృత్య సంవృత్తి అంటే భావన అండర్స్టాండింగ్ వీడు అజ్ఞానం వల్ల వీడు కల్పన చేసుకుని పుట్టిందని కల్పన చేసుకుంటూ ఉంటే దాన్ని అజహ పుట్టలేదు అని చెప్పాల్సి వస్తుంది పరమార్థైన నాప్యజహ పరమార్థంగా దాని ఎందు అజత్వం కూడా ఏమీ లేదు సో అలాగా పోన్లండి న జాయతే ఆత్మ పుట్టుటలేదు న్రియతే మరణించుటలేదు కదాచిత్ ఏకాలమునందైనా నాయం భూత్వా భూయ అభవిత నా ఇంతకు ముందు ఉంది ఈ పైన ఉండదు అంతేగా భూత్వ అభావిత మనం అలాగే అనుకుంటాం కదా భూత్వాడే అప్పుడు కుట్టాను రెండు వేల పది నాటికి ఉంటాము ఉండము రెండు వేల పది దాకా ఉన్నా రెండు వేల ఖాయంగా ఉండము ఏమిటో పిచ్చి నేనున్నా రెండు వేల ఇరవైకి దేహం ఉండదా కాబట్టి వాళ్ళ భూత్వ అభవిత ఇంత ముందు ఉన్నాను ఈ పైన ఉండను సో ఎలా అనుకుంటారు ఈ పుష్కరాలకు ఉన్నాం మళ్ళీ పుష్కరాలకు ఉంటావా ఉండవా పుష్కరం వచ్చిందంటే ఇదే మాట పితృదేవతారాధకులు మానవులు చాలా మంది మన వైదికులు వైదికుల్లోనూ మన సంప్రదాయం మన సంప్రదాయమే కాదు అంతటా కూడా ప్రపంచం అంతటా కూడా పితృదేవతారాధన మీద శ్రద్ధ దేవుడు దేవుడు అని ఉంటే తప్పిస్తే అసలు ఆరాధన పితృదేవతారాధనే సో పితృదేవతలు సో పుష్కరము మొట్టమొదటి శ్రాద్ధమే గుర్తుకొస్తుంది పితృదేవతలు శ్రాద్ధము అక్కడ ప్రారంభం సో మొన్నాం ఆహ్వానం చూసాను కృష్ణా పుష్కర ఆహ్వానం సో ఈ పుష్కరం పుష్కరం అనేప్పటికీ ఈ పుష్కరాలకు ఉన్నాం హిరణ్య శ్రాద్ధం పెట్టుకుంటే సరే మరీ పుష్కరాలకుంటామో ఉండమో ఇంక అంతకంటే ఏదా అదేనా దాని నుంచి పుష్కరం నుంచి నేర్చుకునేది అంతేనా పుష్కరం అంటే అప్ జలములు జలములు పరమేశ్వర స్వరూపము అని ఆ డైరెక్షన్ లో అసలు వెళ్లి పనేలేదు అసలు ఏదో ఏదో నడుస్తూ ఉంటుంది అంటే మరి వేదాంతులకు ఇలా అనిపిస్తుంది దాంట్లో ఆ వేశంలో ఉన్నవాడికి అదంతా బాధే ఉన్నట్టు అనిపిస్తుంది కొంచెం ఈ వేదాంతలు కొంచెం ఇలాగే ఉంటారు అధ్యతనే వేదాంతల్ని కొంచెం దూరంగా అట్టబెట్టండి వాళ్ళని నష్టమానం దగ్గరికి రానివ్వద్దని చెప్తారు ప్రతిదానికి వేదాంతుల్ని ప్రతిదానికి అధ్యతనే వీళ్ళు కూడా ఏం చేశారంటే వేదాంతం వదిలిపెట్టేసి దీంట్లో పడిపోయారు ఇప్పుడు ఈ మొత్తం మా స్వాములు అక్కడే ఉంటారు ఈ తదినాలు అవి పెడుతుంటే భక్తులను ఆశీర్వదనం చేస్తారు అక్కడే మకాన్ చేస్తారు నాకు కూడా ఉంది రెండు నాలుగు మూడు నాలుగు ఇన్విటేషన్స్ ఉన్నాయి పుష్కరాలు సో నేను ఈ ఇన్విటేషన్స్ అన్నింటికి అతీతంగా వెళ్ళో మునక వేస్తా వేరే సంగతి బట్ ఉండడం మాత్రం ఉన్నాయి ఇన్విటేషన్స్ ఎనీవే సో కాబట్టి భూత్వా అభవిత అప్పుడు ఇప్పుడు ఉన్నాము భవిష్యత్తులో మళ్ళీ పుష్కరాలు ఉంటాము ఉండము భూత్వా అభవిత అలాగంటిది కాదు నా ఇందు అయితే అజహ పుట్టుకలేనిది నిత్య కాలమునగతీతమైనది శాశ్వత శంకరులు వ్యాఖ్యానం చేస్తారు అదంతా శాశ్వత నిత్యహానా కాలాతీతమే శాశ్వతాన్న కాలమునగతీతమే ఈ దాంట్లో మళ్ళీ కాలమునగతీతమయ్యే దాంట్లో కూడా రెండు రకాల నిత్యత్వం ఉన్నది ప్రవాహ నిత్యత్వం సో కాలాతీతం నిత్యత్వం రెండు రకాల నిత్యత్వాలు చెప్తారు భాష్యకారులు చెప్తారు సో పురాణ పురాణ అంటే చాలా ప్రాచీనమైనది ఆత్మ ఎంత పురాణము ఈ దేహము ఎంత పురాణమో అంత పురాణమా కాదు దేహం యాభై ఏళ్ళు దీని వయస్సు ఆత్మ వయస్సు ఇంకా అంతకంటే ఎక్కువ ఎంత ఎక్కువ ఈ సూర్యుడు ఎంత పురాణమో అంత పురాణమా అంటే సూర్యుడు కంటే కూడా ముందుది అంటే సృష్టి ఎంత పురాణమో పురాణం అంటే ఎన్షియన్ ఎంత పురాణమో అంతకంటే ఎక్కువ పురాణమా అవును సృష్టికి పూర్వము నుంచి కూడా ఆత్మ అలాగే ఉన్నది నహన్యతే హన్యమానే శరీరే శరీరం మరణిస్తే ఈ ఆత్మ మరణించేది కాదు ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్నలతో చెప్పండి అజ నిత్య శాశ్వత పురాణ అని నాలుగు విశేషణాలు చెప్పాయి ఈ విశేషణాలు ఎవళ్ళకి వర్తిస్తాయని అడిగారనుకోండి పుట్టుకలేనివాడు నిత్యుడు శాశ్వతుడు పురాణుడు అంటే సనాతనుడు అని ఈ నాలుగు విశేషణాలు ఎవరికి చెప్పిన వై ఉంటాయి అని మీరు ఎవళ్ళైనా అడిగితే ఏం సమాధానం చెప్తారు ఆ దేవుడికి సంబంధించిన వై ఉంటాయని చెప్తారు అవి అలాగే విశేషణాలు అయితే దేవుడి గురించి కాదు చెప్తూ మీ గురించి అని నా హన్యే హన్యమానే శరీరే అనే వాక్యంలో సెటిల్ ఎందుకంటే దేవుడికి మృత్యు ఉందని ఎవడు అనుకోడుగా కాబట్టి దేవుడికి మరణము లేదు అని అంటారా అందరూ మరణం లేదని చెప్తారు ఎందుకంటే నేను మరణించబోతున్నానని వీడు అనుకుంటున్నాడు కాబట్టి నీకు మరణం లేదు అదే నాకు మరణం లేకపోవడం ఏమిటి ఈ శరీరం ఇలాగే ఉండిపోతుంది ఆ కాదు శరీరం అలా ఉండిపోతుంది అంటలేదు నీకు మరణం లేదని చెప్తున్నావు అంటే మరి శరీరం పోతుంది ఆ పోతుంది మరి శరీరం పోతే నేను నువ్వు పోవు నా హన్యమానే శరీరే అది సో అర్థం ఏం శ్లోకము దాంట్లో అంత పెద్ద కష్టమైన విషయం ఏం కాదు భాష్యం చూద్దాం న ఉత్పద్య జలక్షణ పుట్టుట లేదు పుట్టుట లేదు అంటే అర్థం ఏమిటి ఈ వస్తు వస్తుములు అంటే భావ వికారములు అన్నమాట ఆరవి ఆరింట్లో మొట్టమొదటి వికారము జని జని అంటే పుట్టుక సో భావ వికారాల్లో మొట్టమొదటి జాయతే అని చెప్పాం కదా అదే జని జని అంటే పుట్టుక సో ఈ పుట్టుక అనే వికారము జని లక్షణ లక్షణ అంటే అనే పుట్టుక రూపంలో ఉండే ఏ వస్తువు వికారము అంటే దేహ వికారము అది ఆత్మన విద్యతేర్థ అది ఆత్మకు లేదు సో ఒక వికారాన్ని నిరాకరించారు ఓకే తర్వాత నమ్రియతే వాశబ్దశ్చే అక్కడ ఆ మ్రియతే వా ఉంది ఆ వాకి ఆర్ అని అర్థం ఇంగ్లీష్లో ఓ వా ఆర్ అని కానీ ఇక్కడ అండని అర్థం వాశబ్దర్థే సో దానికి పుట్టుక లేదు లేదా మరణము లేదు కాదు దానికి పుట్టుక లేదు మరియు మరణము లేదు ఎంత తేడా ఉందంటే పుట్టుక లేదు ఆర్ మరణము లేదు అన్నారు అప్పుడు పుట్టుక లేకపోతే మరణం ఉంటుంది మరణం లేకపోతే పుట్టుకు ఉంటుంది ఏదో ఒకటి ఉంటుంది రెండోది ఉండదు అది ఆరు అంటే అది ఇదేనా తీసుకో ఆర్ అదేనా తీసుకో అంటే రెండు పుచ్చుకోడకూడదు కాబట్టి వా అన్నది అక్కడ ఆరు కాదు అండ్ వా శబ్దర్చే కాబట్టి మరణము అనే వికారము కూడా లేదు అంటే ఫస్ట్ది లాస్ట్ది కవర్ చేశారు మధ్యలో ఇంకో నాలుగు ఉన్నాయి ఆ నాలుగు కవర్ చేస్తారు చూడండి కాశీలో మరణిస్తే మోక్షం అంటారు మరణం కాశీలో మరణిస్తే ఎవడు కాశీలో మరణిస్తాడో అడిగి మోక్షం మరి మరణం లేదని శాస్త్రం చెప్తుంది మరణం లేనివాడు ఇప్పుడు కాశీలో వెళ్ళి ఎలా మరణిస్తాడు మరణం ఉన్నవాడైతే కాశీలో వెళ్ళి మరణిస్తాడు కాశీలో వెళ్లి మరణం లేనివాడు ఎలా మరణిస్తాడు అంటే దాని అభిప్రాయం అది అర్థం అదాని అభిప్రాయం ఏమిటంటే కాశీ అది జ్ఞానభూమి కాశీ వెళ్ళినట్లయితే ఆత్మ అక్కడ ఉండే మహాత్ముల యొక్క సంఘం నీకు ఆ అట్మాస్ఫియర్ నీకు మరి మనస్సుకి అది వస్తే నీవు ఆ సంఘాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆత్మకి మరణం లేదు అనే సత్యాన్ని తెలుసుకుని నీవు మోక్షాన్ని పొందుతావు అని అభిప్రాయం అంటే చచ్చిపోయి లోపులో దేహం పడిపోయి లోపులో ఆత్మకి మరణం లేదు అని నువ్వు తెలుసుకోవాలి అది ఆ తెలుసుకోవడానికి ఎక్కడ అవకాశం ఉందో దాని కాశీ కాబట్టి కాశీ అంటే ఇదే కాశీ కాశ్యాంతు మరణాన్ముక్తి ఈ కాశీలో మరి మరణించడం అంటే ఏమిటి ఈ కాశీలో అహంకారమును నిరాకరించుటే మరణం శంకరాచార్యులు కాశీ పంచకమ్మని ఐదు శ్లోకాలు రాశారు ఆ ఐదు శ్లోకాలు తీసి చూడండి మీకు తెలుస్తుంది దాంట్లో కాశీ అంటే అర్థం కాశీ అంటే కాశ్యతే ఇది కాశీ ప్రకాశతే మీరు ఆ ప్రకాశ ప్రా ఉపసంతులే కాశ అంటే ఎంత అర్థమో ప్రకాశాన్న అంటే అర్థం కాశ అంటే వెలుతురు ప్రకాశ అంటే గొప్ప వెలుతురు అని వెలుతురే కాబట్టి కాశీ అంటే జ్ఞానము ఉన్న హృదయము కాశ కాశము కలది కాశీ కాశహాస్య స్థితి కాశీ కాబట్టి మీ దీంట్లో జ్ఞానము దీంట్లో కావాలి హృదయంలో వాటి